ంజమూరి అనసూయదేవి గారి నేను నా రచనలు పుస్తకంలో ఇరవై ఎనిమిదవ చాప్టర్ పాపం ప్రకాశం పాపం ప్రకాశం కిళ్ళి మొదలు పెళ్లి వరకు అన్ని వదిలేశాను అనేవాడు లేకలేక పుట్టిన ప్రకాశాన్ని అది గారాభంగా పెంచారు తల్లిదండ్రులు లక్ష్మమ్మ మీసాలరావు మిర్యాల సాంశివరావు గారు అసలు పేర్లేండి పెద్ద మీసాలుండడం వల్ల మీసాలరావు అని పిలిచేవారు ప్రకాశానికి ఇద్దరు చెల్లెళ్ళు శుభ ప్రభ వీళ్లని మగపిల్లల్లాగా పెంచారు ఫోర్త్ ఫారం వచ్చే వరకు ప్రకాశం ఎంచక్కా ఆరోగ్యంగా ఉన్నాడు ఒకేసారి రెండు మసాలా దోశలు రెండు కప్పులు కాఫీ పట్టించేవాడు చాలా హుషారుగా ఉండేవాడు గేమ్స్ ఆడేవాడు ఎప్పుడూ జోక్స్ మాట్లాడుతూ నవ్విస్తుండేవాడు ఇతనికి హాస్యం చాలా ఇష్టం హాస్యరసమైన చిన్న చిన్న కథలు వ్యాసాలు వ్రాసేవాడు ఇతనికి పెద్ద చెల్లెలు శుభకి నాలుగేళ్లు తేడా సుభా తెలివైంది ఈ చెల్లితో సాన్నిహిత్యం ఎక్కువ ప్రకాశానికి అన్ని విషయాలు చర్చించేవాడు ఆడగొంతు పెట్టి కలిపి భజన పాటలు కూడా పాడేవాడు ఇటువంటి ప్రకాశాన్ని ఒక సంఘటన జీవితాన్నే పూర్తిగా మార్చేసింది ఫుట్బాల్ ఆటలో ప్రకాశం దిట్ట ఇతనిలాగా ఆడేవాళ్లు స్కూల్లోనే కాక మరే హై లేరు ఫుట్బాల్ పోటీల్లో ఎప్పుడూ గెలుపు ప్రకాశానిదే ఒకరోజు ఈ పోటి ఆటలో దురదృష్టం వల్ల ఎదుటివాడు తన్నిన బాలు సరిగ్గా ప్రకాశం గుండెను గుద్దుకుంది ప్రకాశం స్పృహ పడిపోయాడు టీచర్సు స్టూడెంట్సు ఫస్ట్ ఎయిడ్ చేశాక ఇంటికి చేర్చారు అంతే అప్పటి నుంచి ప్రకాశానికి స్కూల్ అంటే భయం గేమ్స్ అంటే భయం పెద్ద శబ్దం వింటే భయం పది మందిలోకి వెళ్లడానికి కూడా కంగారు పడేవాడు గుండెదడ ఆయాసం వచ్చేది నరాలకు సంబంధించిన వ్యాధి అన్నారు డాక్టర్లు అసలే కొడుకు కోసం బెంగపెట్టుకుని కొడుకు కంటే కంగారు మనిషైన మీసాలరావు గారు మరింత కంగారు పెట్టేవారు అందరినీ ప్రకాశాన్ని ఒక్క పని చేయనిచ్చేవారు కాదు ఎప్పుడైనా మరిచిపోయో సరదాకో ఏదైనా చేయబోతే అయ్యో నువ్వెందుకు చేస్తున్నావు వద్దు మీ చెల్లెళ్ళని చేయమను అనేవారు ఇంట్లో ప్రకాశానికి ప్రత్యేకమైన స్పెషల్ వంట స్పెషల్ ట్రీట్మెంట్ కూడా అడిగింది ఇవ్వవలసిందే లేకపోతే దడ వచ్చి పడిపోయేవాడు దానితో మీసాలరావు గారు ఇంటిల్లిపాదిని దడదడలు ఆడించేవారు ప్రకాశం ఆరోగ్యం బాగుపడాలంటే ఏదైనా పని కల్పించి మనస్సుని మళ్లించాలని డాక్టర్స్ చెప్పడం వల్ల మీసాలరావు గారు తక్షణం ఒక కెమెరా కొని ప్రకాశానికి ఇచ్చి ఫోటోలు తీయడం హాబీగా పెట్టుకోమన్నారు తర్వాత పువ్వులతోట కాయగూరలతోట కూడా వేయించి గార్డెనింగ్ మొదలుపెట్టారు ఇంట్లోనే ప్రైవేట్ మాస్టర్ని ఏర్పాటు చేసి బెనారస్ మెట్రిక్ పరీక్షకి కట్టించారు ప్రకాశం బెనారస్ వెళ్లడం కూడా చిత్రమైన సంఘటనే ఆ రోజుల్లో ఈ పరీక్షకి చాలామంది హాజరయ్యేవారు మొదటి నుంచి అన్ని క్లాసులు చదవక్కర్లేకుండా అడ్డదారిలో కాలేజీ చదువుకి చేరాలంటే అదొక్కటే మార్గం ఆ ఏడు ప్రకాశంతో పాటు చాలామంది పరిచితులైన కుటుంబాలలో నుంచి కూడా కొందరు వచ్చారు అలాగా వచ్చిన వారిలో మీసాలరావు స్నేహితులు రామదాసుగారమ్మాయి బాల వితంతువు తాయారు కూడా ఒకతే కాశీయాత్ర చేసినట్టుంటుండుదని ప్రకాశానికి హోటల్ భోజనం పడదు కనుక వండి పెట్టాలని రావుగారితో లక్ష్మమ్మ కూడా బయలుదేరింది వంట సామాగ్రితో సహా వీళ్లు బస్సు చేసిన లాడ్జిలోనే పరీక్షకు వచ్చిన మరికొందరు బాలవితంతువు తాయారు కూడా ఉన్నారు లక్ష్మమ్మ రావుగారులు చాలా ఉదారస్వభావులు ఈ వచ్చిన వాళ్ళందరికీ కూడా భోజనాలు పెట్టి హోటళ్ళకి వెళ్లవద్దని బతిమిలారి మరీ తినిపించేవారు ప్రకాశాన్ని చూసి అందరూ జాలిపడేవారు ఈ అమాయకుడిని తీసుకుని ఇంత దూరం ఎంతో ఖర్చు పెట్టుకొని ముగ్గురు రావడమే కాకుండా అందరికీ భోజనాలు కూడా పెడుతున్నారు పాపం ప్రకాశం ఏం పాస్ అవుతాడో అనుకునేవారు తాయారు ఒక్కతి మాత్రం ప్రకాశాన్ని ఏడిపించు తినేది కూడా తిరుగుతూ తిరుగుతూ నువ్వు ఈ పరీక్ష పాస్ అయితే చెవి తగ్గోయించుకుంటాను అంటూ పొడుపు మాటలతో బాధించేది బెనారస్ మెట్రిక్ పరీక్షలు జరుగుతున్నాయి స్టూడెంట్స్ తమ బస్సు వారి వారి పేపర్లను గురించి చర్చిస్తుంటే తాయారు తన తెలుగు పేపర్లో ఒక్క ప్రశ్న తెలియలేదని ప్రింట్ సరిగా లేదని ఒక రంగప్ప దీపావళి గురించి మాత్రం రంగరంగుల కాకరపువ్వొత్తులు చిచ్చుబుడ్లు దీపాలతో జరుపుకునే పండగని క్లుప్తంగా వ్రాసానని అంటే రంగప్ప దీపావళి ఏమిటి ఏ భాష ఇది మాకెవరికి ఈ పేపర్ రాలేదే అని అందరు నవ్వారు పరీక్షా ఫలితాలు వచ్చాయి ప్రకాశం ఫస్ట్ క్లాస్లో డిస్టింక్షన్తో పాస్ అయ్యాడు తాయారు ఘోరంగా అన్నింటిలో ఫెయిల్ అయింది తెలుగు పేపర్లో సున్నా పెట్టారు పాపం తాయారు తప్పు కాదు ఎలా వచ్చిందో తెలుగు పేపర్లో మధ్యలో కలిసి ఒక కన్నడ పేపరు ఈ దురదృష్టవంతురాలకి వచ్చింది కాకపోయినా పరీక్ష తప్పేదనుకోండి అది వేరే మాట మళ్లీ రీఎగ్జామినేషన్కు మాత్రం ప్రయత్నించలేదు వీరేశలింగం గారి వితంతు వివాహ సిద్ధాంతాలు బ్రహ్మ సమాజపు సూత్రాలు ఆ రోజుల్లోని మనుష్యుల్ని కొంతవరకు మార్చినా ఇంకా అడపాదడపా అక్కడక్కడ బాల్య వివాహాలు జరుగుతూనే ఉన్నాయి ప్రకాశానికి పదిహేడో ఏట్ నుంచే పెళ్లి సంబంధాలు రాసాగాయి అప్పటి సంఘ సంస్కర్తల కుటుంబాలలో ముందంజ వేసిన వారు పెద్ద పండితులైన మీసాలరావు గారు వారి బావుమరిది పేరెక్కిన పొలిటీషియన్ సుందర సుకుమారావు గారు ఈ విషయాలు తెలిసిన రామారావు ఎలాగైనా వారమ్మాయిని అంటే తాయారుని ప్రకాశానికి అంటగట్టాలని ప్రయత్నించారు తెలిసి తెలియని వయసులో పెళ్లి జరగడం భర్త పోవడం సంభవించిందని తమ కుమార్తె ప్రకాశం కంటే రెండేళ్లు పెద్దదైనా వారికి అభ్యంతరం లేదని స్నేహితుడైన తన మాట తోసేయవద్దని చాలాసార్లు ప్రాధాయపడ్డారు మావాడు బియ్య అయితే కానీ పెళ్లి చేయమని భావమరిది సుందర సుకుమారరావు చేత ఉత్తరం రాయించి తప్పించుకున్నారు రావుగారు జాతి విచారం ఇందు లేదు జన్మభూమితో పనీయు లేదు అన్నాడు కవి కృష్ణ శాస్త్రి వయస్సు ఇందు లేదు అనలేదు ఈయన విఘ్నేశ్వర పూజకే తుమ్మా అన్నట్లుగా పాపం ప్రకాశానికి వచ్చిన మొట్టమొదటి పెళ్లి కూతురే విధవ శాస్త్రులు మీసాలరావు బంధువు ఊరు రామచంద్రపురం ఇల్లు వాకిలి భూములు ఉన్నాయి ఆ ఓళ్ళో మోతుబరిదారు అతనికి ఇద్దరు కూతుళ్ళు కామాక్షి మీనాక్షిలు తెల్లగా భారీగా బాగానే ఉంటారు ఐదో క్లాస్ దాటి పైకి వెళ్లలేదు వంట ఇంటి పనులు చేయగలరు పెద్దమ్మాయి కామాక్షికి మాటలు సరిగా పలకవు కా అక్షరం పలకలేదు కాబదులు టా అంటుంది ఎవరైనా మంచివాడు బుద్ధిమంతుడు చదువు సంధ్యలు గలవాడు ఆస్తిపాస్తులు లేనివాడైనా సరే దొరికితే అటువంటి వాడికి తన ఆస్తిలో సగం ఓ ఇల్లు ఇచ్చి ఇంటల్లుడుగా అట్టి పెట్టుకోవాలని శాస్త్రులు అభిలాష ఇలాంటి విక్కిమ్స్ కోసం వేటాడడంలో ముందుగా పాపం ప్రకాశం కనపడ్డాడు మీసాలరావు కుటుంబాన్ని సుందర సుకుమారరావు గారి కుటుంబాన్ని వాళ్ల ఊరు రమ్మని పిలిచాడు అసలు విషయం పెళ్లి సంప్రదింపులకి పాపం ఎన్నాళ్ల నుంచో పిలుస్తున్నాడు వెడదాం అంది లక్ష్మమ్మ మన బంధువులమ్మాయి అయినంత మాత్రాన పెళ్లాడేస్తానా నన్ను బలవంత పెట్టడంలో మీ ఉద్దేశ్యం ఏమిటి పిల్లని చూడ్డానికి రానంటే రాను నన్ను చంపకండి కావలిస్తే మీరు వెళ్ళి చూడండి అన్నాడు ప్రకాశం ఇంకా లాభం లేదని తెలుసుకున్న రావుగారు రెండు జట్కబళ్ళు కుదిర్చి కుటుంబం అందరూ రామచంద్రాపురం రండి రండి అని స్వాగత పలికి వచ్చి రావడంతోనే ముందు కాఫీ ఉప్మా పెసరట్టులతో నాంది పలికారు శాస్త్రి కుటుంబం వాళ్ళంతా చిక్కటి గేదె పాలు కాఫీ మరి మరి చెప్పాలా అమోఘంగా ఉంది అన్నారు అందరూ పెళ్లికూతురికి కా అక్షరం పలకదని తెలుసుకున్న సుందర సుకుమారరావు అమ్మాయి నువ్వు కామాక్షివా మీనాక్షివా అని అడిగాడు టమాటని బాబయ్యా మర్చిపోయావా అంది వెంటనే ప్రకాశం పెద్ద చెల్లెలు శుభ ఒకటి అని వేలు మడిచి ప్రభకి చూపించింది కాీ చాలా బాగుందని చెప్పు అమ్మతో అన్నాడు ఎస్ఎస్ఆర్ తక్షణం అమ్మా బాబయ్య నీ బాగుందని మెచ్చుకుంటు మెచ్చుకుంటున్నాడు అంది శుభాప్రభ ఒకరి ముఖం ఒకరు చూసుకుని ముసిముసి నవ్వులతో రెండు అన్నారు మెల్లగా శాస్త్రులు చాలా సరదాగా మాట్లాడతారు కానీ నోటి దుడుసు తనం ఎక్కువ అందరినీ ఆక్షేపించడం వంకలెట్టడం పరిపాటి అతని నోట్లో పడని బంధువుల్లేరు డబ్బుందనే పొగరు ఆజానుబాహుడు మంచిరంగు దొరలాకుండేవాడు ఎస్ఎస్సెల్సీ వరకైనా చదవకపోయినా ఎప్పుడూ తప్పు ఇంగ్లీషులో దడదడా మాట్లాడేవాడు ఏవో ఆ కబుర్లు ఈ కబుర్లు అయ్యాక తని ఆస్తిపాస్తుల్ని గురించి రావుగారితో ముచ్చటిస్తూ ఇల్లంతా చూపెంటాడు కుటుంబం అందరూ రాజు వెంట బలగంలాగా అతని వెనకాలే నడిచారు పూర్వకాలపు నాలుగిళ్ల చావిడి గాదె భోషాణం ఇన పెట్టె మొదలైనవి చూపించాక వెనకాల దొడ్డిలోకి తీసుకెళ్ తీసుకెళ్లాడు ఓ పక్క పెద్ద పాకలో మూడు ఆవులు రెండు గేదెలు లేగదోడలు మరో ప్రక్క గడ్డమే గడ్డి మేట రెండెట్ల బండి దాటాక కూరగాయల తోటలోకి వెళ్లారు వంకాయలు టమోటాలు గోంగూర ఆనపకాయలు బీరకాయలు పొట్లకాయలు కాకరకాయలతో నిండి ఉంది శుభ కాకరపాదును చూపిస్తూ తెలియనట్టు ఇదేం పాదు కామాక్షి అంది అయ్యో టాటరు పాదు తెలీదు వదిన ఏడు చెప్పలేనన్ని టాటర టాయలు వచ్చాయి అంది శుభప్రభా సోదరి మణులు జంట ముచ్చటగా మూడు అని లెక్కేసుకున్నారు మడికొట్ మడికట్టుకున్న అన్నగారు వడ్డిస్తాను అంది శాస్త్రులు భార్య సావిత్రమ్మ రావిగారికో రావుగారికో భరంపురం పట్టుకుంచా పెద్దాపురం సిల్క్ కండవా ఇచ్చారు ఎస్ఎస్ఆర్కి కూడా ఇవ్వబోయారు చీర అంచులాగా వెడల్పోయిన జెరీ అంచుతో నున్న తన పంచెను ఎగట్టి నాకు అలవాటు లేని నా చేత చేయించకండర్రా చచ్చినా నేను పచ్చు పట్టుపంచె కట్టను ఇలాగే తలి ఇష్టం లేకపోతే చెప్పండి వెళ్ళిపోతాను అన్నాడు పురజన్ల కోసం పైకి ఫోజింగ్ తప్ప పెద్దగా పట్టింపు లేని శాస్త్రలు నవ్వేసి అలాగే లేవోయ్ రాబాబు అన్నాడు అందరికీ నాలుగు ప్రకలా వెండి పువ్వులతో ఉన్న పేటలు వెండి తామరాకులు వెండి మరచెంపులు గ్లాసులు పెట్టారు వెండిమయం వెండి భోజనం వడ్డించలేదు అంతే భోజనాల దగ్గర కూర్చున్న దగ్గర నుంచి సుందర సుకుమారరావు మూడ్లోకి వచ్చేసి విజృంభించాడు వడ్డన ఆరంభమైంది పెళ్లి కూతురు వంటలు అన్నాడు కామాక్షిచేత మాట్లాడించాలని పప్పు టందటూర వంటాయిటూర దోసటాయ పచ్చడి టంది పొడి ముట్టల పులుసు చారు అంది ప్రభ నవ్వాపుకోలేక పైకే నవ్వేసింది ఎస్ఎస్సారా ఊరుకున్నాడా లేదు సరికదా ఆపు ముందు పిండి వంటలేమిటో చెప్పవే అన్నాడు టాజాలు శుభావదినకు ఇష్టమని టాజాలు చేయించాన్న అంది ఇష్టమైన ఆవడలు కూడా ఉన్నాయి లేవోయ్ ఔపోసన పట్టండి అన్నాడు శాస్త్రులు శుభాప్రభలు ఇంకా టాలు లెక్క పెట్టడం మానేశారు రకరకాల వంటలు చాలా రుచిగా చేసింది సావిత్రమ్మ కామాక్షి మీనాక్షి ఇద్దరూ వడ్డిస్తున్నారు సుందర సుకుమారరావు మళ్ళా మొదలుపెట్టాడు కామాక్షి కాయా కాయా ఆవకాయ కాకుండా ఉన్నా ముక్కావకాయ ముక్కలున్నాయేమో అడిగి తీసుకురా అన్నాడు జవాబు చెప్పకుండా తీసుకొస్తే బాగుండు అనుకున్నారు అందరు కొత్త ముట్టావటాయా ముట్టలా పాటవా పాతవా అంది కామాక్షి మరెందుకు కొత్తవే వేయించు అని శుభా ప్రభలకేసి ఓరచూపు చూస్తూ నవ్వాడు వీళ్ళు నవ్వాపుకోవడం వల్ల పొలమారింది పాపం ప్రకాశం తలుసుకుంటున్నాడేమో అన్నాడు ఎస్ఎస్సార్ అప్పుడే పెళ్ళైన పెళ్ పెళ్లి కామాక్షి సిగ్గతో మూడు మిలికలు తిరిగింది రావు లక్ష్మమ్మ మాత్రం చెక్కు చెదరకుండా నవ్వకుండా ఏమీ ఎరగనట్టు హాయిగా తృప్తిగా భోజనం ముగించారు తివాసీలు చాపులు పరిచి నాలుగు తలగడ్లు వేశారు శాస్త్రులు ఇచ్చిన లంకపుగాక చుట్ట కాలుస్తూ కాస్త మేను అన్నాడు ఎస్ఎస్ఆర్ మీసాల్ రావు లక్ష్మమ్మ నెమ్మదిగా ఏదో మాట్లాడుకుంటున్నారు కామాక్షి మీనాక్షీలు శుభాప్రభలతో ముచ్చటిస్తున్నారు భార్యతో ఏదో చెప్పడానికి శాస్త్రులు లోపలికి వెళ్లాడు ఎస్ఎస్సార్ కామాక్షిని పిలిచి చెయ్యి పట్టుకుని బాబయ్యకు అర్జెంటుగా ఆకులు ఒకపొడి కావాలని ఇక్కడ్నుంచే ఒక కేక పెట్టవే అన్నాడు చెయ్యి వదలకుండా పాపం అమాయకురాలు తనని గేలి చేయడానికని తెలియక తూచా తప్పకుండా తన భాషలో ఆ మాటలు చెప్పింది గట్టిగా అందరూ ఒకరి ముఖాలు ఒకరు చూసుకున్నారు లక్ష్మమ్మ మాత్రం తమ్ముడు సుందర సుకుమారరావుని మందలిస్తూ శుభాప్రభలవైపు కళ్ళెరచేసి చూసింది ఇదంతా విన్నాడో మాటలు పలకని తన కూతుర్ని ఏడిపిస్తున్నారని గమనించాడో లోపల్నుంచి వస్తున్న శాస్త్రులు ముఖం కొంచెం మారింది అయినా లేనినవ్వు తెచ్చుకుని శుభ ప్రభలకేసి చూస్తూ ఏమర్రా కోడళ్ళు మీకాబోయే వదిన సంగీతంకూడా వినండి మరీ అన్నాడు ఇంకా మాట పూర్తవకుండానే శృతిహార్మోనియంతో రెడీ అయి కూర్చుంది కామాక్షి ఇరవై కీర్తలను నేర్చుకుంది మీకిష్టమైనవి అడిగి పాడించుకోండి అన్నాడు శాస్త్రులు శుభకి మేనమామ వాక్చాతుర్యం చిలిపితనం కూడా కాస్తా ఉంది కామాక్షి పక్కల నిడబడవచ్చునా అంది అనణం తడు పట్టాలా నిలబడి పాడేసింది మంచి ఓపిగ్గా చచ్చినట్టు విన్నారందరూ గొంతు పర్వాలేదు అపశ్రుతులు లేవు కానీ సంగతులు గమకాలు కూడా లేకుండా కాకినాడ కుళాయి చెరువు కూతలాగా ఉంది తర్వాత కాలహరణమేలరా అడిగారు టాలహరణమేలరా అంటూ పాడింది ఊరుకోకుండా ఈసారి సుందర సుకుమారరావు అడిగాడు కనుగుంటిని కనుల పండువుగా వస్తే పాడమని వెంటనే కామాక్షి టనుగొంటిని టనుల పండువుగా మొదలెట్టి ఎందుకో పూర్తిగా రాదని ఆపేసింది బ్రతికేం అనుకున్నారు కాని అందరికీ జాలేసింది పాపం శాస్త్రులు సావిత్రమ్మ కొంత గ్రహించారు ఇంకాపు లోపలికి వెళ్ళి కాఫీలు ఏర్పాటు చూడు అని హెచ్చరించారు మళ్ళా టాఫీ అబ్బా కాదు కాఫీ బజ్జీలు బందర్ లడ్డూ ఇచ్చారు అప్పుడు మొదలుపెట్టాడు శాస్త్రులు పెళ్లి మాటలు ఏమయ్యా సాంశివరావు బావా నీ కొడుకు ప్రకాశం తెలియనవాడేనని కాని అర్భకుడు అమాయకుడును వాడంటే నీకు చెప్పలేని మమకారం వాడిని స్కూల్ మానిపించి మెనారస్ మెట్రిక్కి కట్టించావు అదృష్టం కొద్దీ వాడు పాస్ అయ్యాడు కాలేజీ చదువుకి పంపటం కానీ ఉద్యోగం చేయనీయం అన్నావు మనలో మనమాట ఇలాంటి వాడికి పిల్లనెవరిస్తారు చెప్పు ఎవరో నాలాంటి ఆప్తులు తప్ప నా ఆస్తిని గురించి పలుకుబడిని గురించి నీకు తెలియని విషయం కాదు నాకు కొడుకులైనా కూతుళ్లైనా వీళ్ళిద్దరే కదా యావదాస్తి వీళ్ళిద్దరికీ సమానంగా ఇస్తాను అల్లుడికి కాకినాడలో ఇల్లు కొనిస్తాను చిత్రాడలో ఉన్న పొలం మీ వాడిపేర రాస్తాను పిల్లకి యాభై కాసులు బంగారం ఇస్తాను పైగా మీ అందరికీ పట్టుబట్టలు లాంఛనాళ్ళు పెళ్లి కొడుక్కి వెండి కంచం వెండి మరచెంబు వగైరా ముడుపులు ముచ్చట్లు చెల్లిస్తాను అన్నింటికంటే ముఖ్యం మనం కావలసిన వాళ్లం అమ్మాయికి కాస్త మాట స్పష్టత లేదనుకో అది పుట్టుకతో వచ్చిన లోపం రత్నం లాంటి పిల్ల వంట పని ఇంటి పని చేస్తుంది లక్ష్మక్కయ్యకి తగిన కోడలు మీ ఇంటి పేరుని సంప్రదాయాన్ని నిలబెట్టగల కోడలు నా కూతురు మీరు ఊ అంటే ముహూర్తం ఇట్టే పెట్టిస్తాను అని పెద్ద లెక్చర్ ఇచ్చాడు ఏం మాట్లాడో తెలియక మీసాలరావు తబ్బిబ్బులైపోయారు లక్ష్మమ్మ తని మంచితనాన్ని వ్యక్తంచేస్తూ నిరూపించుకోవడానికి ఒప్పేసుకుంటుందేమో అని భయపడ్డారు కుటుంబ సభ్యులు చిలిపి చెల్లెళ్ళు శుభాప్రభలు ప్రకాశం రాకపోవడం మంచిదైంది అనుకున్నారు క్లిష్ట పరిస్థితుల్లోనూ గొడవల్లోనూ తలదూర్చడం సుందర సుకుమారరావుకి మహాసారద ఇక రంగంలోకి దిగితే కానీ లాభం లేదనుకున్నాడు ఒరే శాస్త్రి తాపీగా కూర్చో చెబుతాను నువ్వు కావలసిన వాడివి బంధువు ఆప్తుడివి నీ సాంప్రదాయాన్ని గురించి నీ పిల్లల మంచితనాన్ని గురించి మాకు తెలియని విషయం కాదు తన్ తమ పుట్టింటివైపు పిల్లని కోడలుగా తెచ్చుకోవడానికి మా లక్ష్మక్కయ్య ఎంతో ఇష్టపడుతుంది మా బావది పెద్ద పండిత కుటుంబం అటువంటి కుటుంబంలోకి మాటలు సరిగ్గా పలక నీ కూతుర్నిస్తే నీకూ బాగుండదు దానికి మతి స్థిమితముండదు పైవాళ్లకీ హాస్యాస్పదంగా ఉంటుంది హాన్యాయమాన్ నువ్వే చెప్పు పైగా నువ్వన్నట్టు ప్రకాశం అర్భకుడు అమాయకుడు అటువంటి వాడితో కామాక్షి మాత్రం ఏం సుఖపడుతుంది నేను మధ్యవర్తిని రెండు పక్కలా న్యాయం చేకూరుస్తాను కామాక్షికి మంచి బుద్ధిమంతుడు చదువుకున్నవాడు నీ ఇంట్లో ఇంటి అల్లుడిగా ఉండేవాడు మంచి వరుణ్ణి నేనే చూస్తాను నమ్ము నీ డబ్బుతో వాడిని ఇంట్లో కట్టే నీ కూతుర్ని చేసుకోకపోయినంత మాత్రాన మన బంధుత్వాలు మంటకలవకూడదు మనకి మనస్పర్ధలు రాకూడదు నువ్వు తెలివైన వాడివి అర్థం చేసుకో ఇంక లేవండి వేడదాం ఎల్లుండి అక్కయ్యా బావా సత్యనారాయణ వ్రతం చేస్తున్నారు మీరంతా భోజనానికి రండి బావా మీ తరపును నేనే పిలిచాను అన్నాడు ఎవ్వరూ ఒక్కమాట మాట్లాడలేదు సావిత్రమ్మ ఆడవాళ్లకి బొట్టుపెట్టి పళ్ళూ రవికిల గుడ్డలు ఇచ్చింది ఇల్లు చేరాక ఈ కబుర్లన్నీ ప్రకాశానికి చెప్పి నవ్వుకున్నారు ఇప్పుడు మన దేశంలో చాలా మార్పులు వచ్చాయి కాని అరవై ఏళ్ల క్రితం చెప్పలేనన్ని పూర్వకాలపు పద్ధతులు ఆచారాలు పట్టింపులు ఉండేవి ముఖ్యంగా బ్రాహ్మణ కుటుంబాలలో పూజలు పునస్కారాలు మడికట్టుకుని వంటలు భోజనాలు మహిళలు ఆడవాళ్లు నెలకు మూడు రోజులు వేరే కూర్చోవడం స్కూల్ నుంచి రాగానే స్నానాలు చేసి బట్టలు మార్చడం మగపిల్లలు మంగళవారం శుక్రవారం క్షవరం చేయించుకోకపోవడం ఇలాంటివెన్నో ఉండేవి ఇటువంటి కుటుంబంలో పుట్టాడు ప్రకాశం ఇతని నాయనమ్మ రోజుకి పది స్నానాలు చేసేది కాలానుగుణ్యంగా కొన్ని మార్పులు వీటి కుటుంబంలో వచ్చినా పూర్వపు పోకడలు పోలేదు అందుకే ప్రకాశానికి పదహారో ఏటునుంచే పెళ్లి సంబంధాలొచ్చాయి శారదా బిల్ ఇంకా అమలలోకి రాలేదు బాల్య వివాహాలు జరుగుతూనే ఉన్నాయి పాపం ప్రకాశానికి అప్పుడే రెండు పెళ్లి సంబంధాలు వచ్చాయి మొదటిది బెనారస్ మెట్రిక్ పరీక్షకు వెళ్లి కన్నడం పేపర్ని తెలుగనుకొని రంగప్ప దీపావళి గురించి వ్రాసిన మూర్ఖ బాలవితంతువు రెండో సంబంధం కా అక్షరం పలకలేని బంధువులమ్మాయి టామాచి అనే కామాక్షి ప్రకాశం కాలేజీలో చేరాడు ఆరోగ్యం కొంచెం కుదుటిపడింది నాలుగేళ్లిట్టే గడిచాయి ఫస్ట్ క్లాస్లో బిఏ పాస్ అయ్యాడు మళ్ళా కొన్ని పెళ్లి సంబంధాలు రాసాగాయి మా వాడికిప్పుడే పెళ్లి చేయమని చూడకుండానే పంపించేశారు మీసాలరావు ప్రకాశిం కుటుంబలో చాలా మార్పులొచ్చాయి చెల్లెళ్ల చదువులు కూడా ముగిశాయి సుబ్కి మద్రాసులో ఉద్యోగం రావడం వల్ల రావుగారు కుటుంబంతో మద్రాసుకు మకాం మార్చారు రాయపేట గౌడీయ మఠానికి ఎదురుగా ఉన్న ఇల్లు అద్దెకు తీసుకున్నారు సుందర్రావు కుటుంబం కూడా మద్రాస్కు వచ్చేశారు ప్రకాశానికి జర్నలిజం ఇష్టం ఫ్రీలెన్స్ రైటర్గా కొన్ని వ్యాసాలు హాస్యరచనలు పత్రికలకు పంపేవాడు ఒక పత్రికాఫీసులో బలవంతాన ఓ చిన్న ఉద్యోగంలో చేర్చారు గారు ఎడిటర్ స్నేహితుడవడం వల్ల పట్టుమని పది రోజులైనా పని చేయకుండా వెనక్కి వచ్చాడు ప్రకాశానికి ఉద్యోగం ఎలర్జీ పడదు ఒక పత్రికాఫీసులో బలవంతాన ఒక చిన్న ఉద్యోగంలో చేర్చారు రామారావు రావు గారు ఎడిటర్ స్నేహితుడవడం వల్ల పట్టుమని పది రోజులైనా పని చేయకుండా వెనక్కి వచ్చాడు ప్రకాశానికి ఉద్యోగం ఎలర్జీ పడదు ప్రకాశం ఇంటి పక్క ఇంట్లో ఒక బెంగాలీ అమ్మాయి ఉండేది పేరు కవిత రవీంద్ర సంగీతం పాడేది మణిపురీ నృత్యం చేసేది ఆ అమ్మాయిని కిటికీలో నుంచి అదే పనిగా చూసేవాడు ప్రకాశం నెమ్మదిగా పరిచయం అయింది కవితకి ఫోటోలు తీయడం అప్పుడప్పుడు మెచ్చుకుంటూ పద్యాలు వ్రాయడం లేక లేత ప్రేమలేఖలు వ్రాయడం వరకు వచ్చి ఆగిపోయింది ప్రకాశం ఎవరినైనా లవ్ చేయగలడని ప్రేమకు వ్రాస్తాడని ఎవరూ కళ్ళలో కూడా ఊహించలేదు అలా జరిగితే బాగుండు అనుకున్నారు చెల్లెళ్ళు నిలదీసి అడిగితే ప్లాటోనిక్ లవ్ అన్నాడు ఈలోగా కవిత ఆ ఇల్లు ఖాళీ చేసి కలకత్తా వెళ్లి పెళ్లి చేసుకుంది నచ్చిన ఒక పిల్ల ఇలాగా వెళ్ళిపోయింది ఏం చేయగలం అన్హార్డ్ మెలోడియస్ ఆర్ స్వీటర్ పాపం ప్రకాశం కవిత ఫోటో మాత్రం దాచుకున్నాడు లక్ష్మమ్మ ఆరోగ్యం బాగాలేదు పిల్లలు ఎవరికీ పెళ్లి కాలేదని బెంగపెట్టుకుంది మీసాలరావు పెన్షన్ రాక ముఖ్యంగా శుభ మీద ఆధారపడడం కూడా కొంచెం కష్టంగానే ఉంది ప్రకాశాన్ని అతిగారాంచేసి మరీ అర్భకుడిగా తయారుచేశారు తండ్రి కూడా పక్కన లేనిదే ఎక్కడికి వెళ్లేవాడు కాదు రావుగారి మంచం పక్కనే పడుకునేవాడు వెలగబెట్టినా ఆ పది రోజుల ఉద్యోగానికి తాతలు దిగివచ్చారు రావుగారు రోజూ కూడా వెళ్ళి అక్కడే కూర్చునేవారు ప్రకాశాన్ని గురించి అందరికీ తెలుసు మనిషి మంచివాడు కుటుంబం మంచిది కనుక పెళ్లి సంబంధాలు అప్పుడప్పుడు వస్తూనే ఉన్నాయి మీసాలరావు గారి ఆరోగ్యం కూడా దెబ్బతింది లక్ష్మమ్మ మంచం పట్టింది ఈ రోజుల్లో సినిమాల్లో వేషాలు వేస్తున్న వీరి బంధువు ఆయన వారమ్మాయిని ప్రకాశానికి చేసుకోమని వేధించారు పైగా అచ్చంగా భానుమతి లాగుంటుందని ఆశ పెట్టాడు కనీసం బిఏ అయినా చదవని అమ్మాయిని ఎలా చేసుకుంటాను అని చూడకుండానే పంపేశాడు చూస్తే ఒకవేళ చేసుకుని ఉండునేమో వీళ్ల కుటుంబం వారందరికీ భానుమతి అంటే ఇష్టం కనుక లక్ష్మమ్మ పరిస్థితి బాగలేదు తను బ్రతికుండగా కొడుకు వివాహం చూడాలని కోరిక నచ్చిన పిల్ల ఎవరైనా సరే చేసుకోమని బ్రతిమిలాడారు సరిగ్గా ఆ సమయంలో అనుకోకుండా ఒక మంచి సంబంధం తీసుకొచ్చాడు స్నేహితుడు ఊరు కుంభకోణం తల్లి అరవామ తండ్రి ఆంధ్రుడు వాళ్ళకిద్దరు ఇద్దరూ గ్రాడ్యుయేట్సే ప్రకాశం కుటుంబం కూడా అందరూ చదువుకున్నవారు సంస్కారం గలవారని వీరితో వియ్యమందాలని వచ్చారు లక్ష్మమ్మ అస్వస్థత వల్ల మంచం మీద నుండి లేవడం లేదని పెళ్లి కూతురునే వారింటికి తీసుకొచ్చారు పెళ్లి పెళ్ళి పెళ్ళికూతురు వల్లి చామన చాయ చురుకైన కళ్ళు పాదాల వరకు జుట్టు మంచి లక్షణంగా కలగా ఉంది ఈ సంబంధం తీసుకువచ్చినైనా పెళ్లికూతురు శిరోజాలు చూసి ఆశ్చర్యపడి ఆమె చుట్టూ మూడు ప్రదక్షిణలు చేసి దండం పెట్టి ఇంత పొడుగ్గా ఎలాగ పెంచగలిగావు తల్లి అన్నాడు అందరూ నవ్వారు రావుగారు లక్ష్మమ్మలకి శుభాప్రభలకీ సుందర సుకుమారరావు కుటుంబానికి అందరికీ నచ్చింది వల్లి తెలుగు సరిగ్గా రాదు శుభని అన్నీ అని పిలుస్తూ చాలా సరదాగా తెలివిగా మాట్లాడింది పిల్ల బాగుంది కాని నేను పెళ్లి మాత్రం చేసుకోనని చెప్పేశాడు ప్రకాశం పూజారులందరూ వరమిచ్చారు కానీ దేవుడు మాత్రం వరమీయలేదు నెల్లాళ్ల తర్వాత లక్ష్మమ్మ పోయింది రావుగారికి పక్షవాతం వచ్చి మంచాన పడ్డారు ప్రతి పనికి ఇంక ప్రకాశం మీద ఆధారపడవలసి వచ్చింది రావుగారు బ్రతుకుతున్నారంటే ప్రకాశం కోసమే ప్రకాశం సేవల ఇందువల్ల కొంత నిజానికి ప్రకాశానికి పెళ్లంటే ఇష్టంలేక కొంత ఏళ్లు గడిచిపోయాయి ప్రకాశం పెళ్లిని గురించిన మాటలు తగ్గించారందరూ భార్య పొయ్యాక మీసాలరావు ఆ ఇంట్లో ఉండలేకపోయాడు వేరే ఇంటికి మారారు శుభ సంపాదన మీదే బ్రతుకుతున్నారు అందరూ రేపు శుభ పెళ్లి చేసుకుని వెళ్ళిపోతే ఎలాగో ప్రకాశం వాళ్లు ఇల్లు మారాక ఇరుగు పొరుగు మంచివాళ్లు దొరికారు తల్లిలేని శుభాప్రభలకి ప్రక్కన నాయుడుగారి కుటుంబం ఎంతో అండదండగా ఉన్నారు శుభతో అనేవారు మీ అన్నయ్యకి మంచి భార్య రావాలి నీ బరువు బాధ్యతలు తగ్గాలి తొండియారుపేటలో మా స్నేహితులు ఒకరున్నారు సరిగ్గా మీ కుటుంబంలో ఉండవలసిన పెళ్లి కూతురు అక్కడుంది చాలా చదువుకున్నది వివరాలన్నీ ఇస్తాను చూస్తే మీకే తెలుస్తుంది అన్నారు వీళ్లు చెప్పడం వల్ల తొండియార్పేట పెళ్లివారు కూడా ఉత్తరాలు ఫోన్లతో ఒత్తిడి చేశారు వచ్చి చూసుకుని మాట్లాడుకోమని రావుగారి పరిస్థితి ఏమీ బాగలేదు చంటి పిల్లాళ్లాగా అయిపోయారు ప్రకాశం పట్టుకుని నడిపిస్తే నాలుగడుగులు వేసేవాడు ఇరవై గంటలు తండ్రి ప్రకాశం ఇల్లు విడిచి బయటకు కూడా వెళ్లేవాడు కాదు ఓ రోజు రావుగారు కొడుకుతో ఒరే నేను బ్రతికుంటే నా సేవ చేయడం కోసం నువ్వు పెళ్ళే ఆడవు నేను త్వరగా పోతే ఈ సమస్యలు చక్కబడతాయి అని కన్నీరు కార్చారు ప్రకాశం ఏ మూడ్లో విన్నాడో ఏమిటో తండ్రి బలవంతం వల్ల మొదటిసారి పెళ్లిచూపులకు వెళ్లడానికి ఒప్పుకున్నాడు పాపం ప్రకాశం బానే ఉంటాడు వింత డ్రెస్సులు వేసేవాడు తనకిష్టమైన చందనం రంగు పంజాబీ జాఢుర్వా నీలం రంగు కూర్తా చఢావులతో సలీంలాగా తయారయ్యాడు రావుగారు పంచాంగం చూసి వర్జాలు దుర్ముహూర్తం మద్రాసులో ఉన్నారు కనుక రాహుకాలం యమగండం లేని మంచి ముహూర్తంలో పెళ్లిచూపులకి బయలుదేరదీశారు ఏ ముహూర్తాలు చూస్తే ఏముంది విధి ఎవరు తప్పించగలరు విఘ్నేశ్వరుడి పెళ్లికి వెయ్యి విఘ్నాలన్నట్టు హోరున వర్షం కురుస్తోంది పక్కింటి నాయుడి గారు వారి కారులో వెళ్లమన్నారు కాని వారి డ్రైవర్ రాలేదు మంచి ముహూర్తం దాటిపోకూడదు వేరే డ్రైవర్ని కుదిర్చారు సుభా డబ్బిచ్చి నిండుగా పెట్రోల్ పోయించింది ప్రకాశం పెళ్లి కూతుర్ని చూశా కూడా నచ్చలేదని ఏదో వంకపెట్టి ఎలాగా పెళ్లాడాడు అబద్ధపు పెళ్లికి ఇన్ని బాబు అనుకుంటూ తప్పనిసరిగా మంచి ముహూర్తంలో బయలుదేరారు పెళ్లిచూపులకి టీ నగర్ నుండి తొండి ఆర్పేట చేరేటప్పటికి నాలుగున్నరయింది వర్షం వల్ల చీకటిగా దిగులుగా ఉంది వాతావరణం పెళ్లి చూపులు మరో రోజుకైనా మార్చి ఉండవలసింది అనుకున్నారు పెళ్లి కూతురు త్వరగానే పట్టుకున్నారు వరండాలో ఒక అమ్మాయి వీళ్ల కోసం ఎదురు చూస్తుంది పద్నాలుగేళ్లు ఉంటాయి అనుకుంటాను వీళ్లను చూడగానే లోపలికి పరిగెత్తింది చెప్పడానికి పెళ్లి కూతురు ఉంటుంది ఇరవై ఏళ్ల అమ్మాయి వచ్చి రండి రండని ఆహ్వానిస్తూ లోపలికి తీసుకెళ్లి కూర్చోబెట్టింది ఈ అమ్మాయి నిశ్చయంగా పెళ్లి కూతురై ఉండదు మధ్యతరగతి కుటుంబం అని ఇల్లు చూస్తేనే తెలుస్తుంది పెద్ద అట్టహాసమేమీ లేదు కుర్ర కర్ర కుర్చీలు వేశారు ఇంతలో పెద్దావిడొచ్చారు అందరూ లేచి నమస్కారం చేశారు పెళ్లి కూతురు తల్లి కాబోలు అనుకున్నారు ముందు కనపడ్డ పద్నాలుగేళ్ల అమ్మాయి మల్లెపూలు కదంబం అందరికీ ఇచ్చింది లోపలికి తీసుకెళ్లిన ఇరవై ఏళ్ళ అమ్మాయి అంతకంటే పెద్దదై ఉంటుంది మరొక అమ్మాయి కలిసి కాఫీ పలహారాలు తెచ్చారు ఈ రెండో అమ్మాయి తప్పక పెళ్లి అనుకున్నారు ఇంతవరకు ఆ పెద్దావిడే కబుర్లు చెప్పుకుపోతుంది శుభాప్రభలని ముందుగా రంభావూరు వస్తులు అంది పిల్లల పెంపకాలు కోఎడ్యుకేషను వర్కింగ్ ఉమెన్స్ ప్రాబ్లమ్స్ ఎక్సెట్రా ఎన్నో మాట్లాడింది ఈవిడ బాగా చదువుకున్నామిలాగుంది అనుకున్నారు వన్ వే ట్రాఫిక్ లాగా ఒక్కతే మాట్లాడింది ఎప్పుడూ తెగ మాట్లాడే ప్రకాశం చెల్లెళ్లు నోరు మూసుకు కూర్చున్నారు ఈలోగా మరొక అమ్మాయి ఇరవై ఏళ్లుండొచ్చు తమలపాకులు అశోక ఒక్కపొడి సున్నం తెచ్చింది ఈ పిల్ల పెళ్లి కూతురేమో ఇంకా ఈ స్పె ఈ సస్పెన్స్ భరించడం కష్టం అనిపించింది ఎందుకు ఇలాగా ఒకరి తర్వాత ఒకరు వస్తున్నారు ఈలోగా పెద్దావిడ సుహాసిని అని పిలిచింది అమ్మయ్యా తప్పదు ఈ వచ్చేది పెళ్ళికూతురే అనుకుంటా అందరూ క్యూరియాసిటీతో ఎదురు చూస్తున్నారు ముందు వచ్చిన అమ్మాయిలందరూ ముప్పై శాతం మార్కులు వాళ్ళే ఎవరూ అంత బాగాలేరు సుహాసిని పేరు బాగుంది కనుక మనిషి కూడా బాగుండొచ్చు అనుకుంటుంటే కొంచెం ఖరీదైన చీరతో సుహాసిని ప్రవేశించి ముఖం కనబరచకుండా పెద్దామ దగ్గరకు వెళ్లి ఏదో గుసగుసలాడింది వెనక్కి తిరుగుతుంటే బాగానే కనబడింది ముందుకు తిరిగినప్పుడు తెలిసింది పాపం బాగా పళ్ళెత్తని కనగపడకపోతే ఇంకా బాగుండేదేమో ఇంత మంచి పేరెందుకు పెట్టారు చెప్పమా చాలా డిసప్పాయింట్ అయ్యారు శుభప్రభ అర సెకండ్లో అనేకమైన ఆలోచనలొచ్చాయి ప్రకాశానికి ఇంకా పెళ్లి కాదేమో ఇంత కష్టపడి వీళ్ళింటికి రాకుండా ఉన్నా బాగుండేది ఏవో రెండు మాట్లు మాట్లాడేసి ఇక్కడినుండి బయటపడాలి ప్రకాశం ముఖాన నెత్తురు చుక్కలేదు చిన్నచెల్లి ప్రభ అల్లరిది పైకేమీ కనపడదు అన్ని వాళ్లక్కచేతే వాగిస్తుంది చిరునవ్వుతో దొంగచూపులు చూస్తూ కూర్చుంది రెండు నిమిషాల నిశ్శబ్దం శుభ గొంతు సవరించుకుని ఏం చదివింది ఏం చేస్తుంది అంది సుహాసినికేసి చూస్తూ ఇంకా పెద్ద షాక్ తినారు సుహాసిని పెళ్లికూతురు కాదండి వీళ్లంతా నా చెల్లెళ్ళు నేనే పెళ్లి కూతుర్ని బాంబు పేలినట్టు అనిపించింది ఇంకా చెప్పుకుబోతుంది మా మా తల్లిదండ్రులు మా చిన్నప్పుడే పోయారు వీళ్లందరి పెంపకం చదువులు బాధ్యతలు నా నెత్తిమీద పడ్డాయి వీళ్లందర్నీ ఓ తెచ్చాను పెద్ద చెల్లెళ్ళిద్దరూ బ్యాంకులోనూ ఇన్సూరెన్స్ కంపెనీలోనూ పనిచేస్తున్నారు నేనిక్కడే చాలా ఏళ్ల నుంచి స్కూల్లో టీచర్గా పనిచేస్తున్నాను మీ కుటుంబాన్ని గురించి మీ ఆదర్శాలను గురించి విన్నాను కట్నం ఇవ్వడం తీసుకోవడం కూడా మీకిష్టం లేదని చాలా మంచివారని కూడా తెలుసుకున్నాను బహుశా నేను ప్రకాశం గారు దాదాపు ఒకే వయసు వాళ్లం అనుకుంటాను అంది ప్రకాశం కేసి తిరిగి మీకు జర్నలిజం చాలా ఇష్టమని విన్నాను నాకు ఇష్టమే మనిద్దరం ఏదైనా పత్రిక నడిపిద్దాం మీకు అన్ని విధాలా తోడ్పడగలను మీ నాన్నగారి చూసుకోగలను మీ కుటుంబ గౌరవాన్ని నిలబెట్టి మీలో ఒకరుగా మసలగలను ఎందుకు ఇన్నాళ్ళూ పెళ్లాడలేదు అంటారేమో ప్రకాశంగారిలాగే నాకు పెళ్లి ఇష్టంలేదు ఇప్పుడు చెల్లెళ్ళు ఉద్యోగాల్లో ఉండడం వల్ల నా బాధ్యత కొంత తగ్గింది పెళ్లికి కాంప్రమైజ్ అయ్యాను చదువుకున్న మీలాంటి వారికి ఇంతకంటే ఏం చెప్పను చెప్పనికూడా మాకెవ్వరూ పెద్దవారు లేరు అంది పెద్దావిడ ప్రకాశం సుభా ప్రభ ముగ్గురూ నిచ్చేష్టులయ్యారు ఎవరి నోటమ్మటా మాట పెగల్లేదు శుభకి ఎందుకు జాలేసి కళ్లమ్మటి నీళ్లొచ్చాయి మళ్ళా కలుస్తాం అని నమస్కారం పెట్టి కారెక్కారు రోజులు నెలలు సంవత్సరాలు గడిచాయి రావుగారి ఆరోగ్యం క్షీణించి హారతి కర్పూరం హరించుకుపోతున్నట్లు రోజురోజుకి నీరసిల్లుతున్నారు నేను కాలం మీరు ముగ్గురూ పెళ్లాడరు భగవంతుడు నాకు చావు త్వరగా రప్పించి నాకు ముక్తి మీకు విముక్తి కలగచేయాలి అన్నారు నిజమే పాపం ప్రకాశం రోజంతా తండ్రి పనులు ఆకాశమైనా చూడకుండా ఇంట్లో ఉండిపోవడం వల్ల కుదుట పడ్డ పూ పూర్వపు మళ్ళా దడ ఆయాసం వస్తుంది కావలిలో రావుగారి ముఖ్య స్నేహితులింట్లో పెళ్లని తప్పక ప్రకాశం శుభాప్రబల్ని పంపమంటూ ఉత్తరం వచ్చింది ప్రకాశానికి కొంత మార్పు ఆరోగ్యం చేకూరుస్తుందని అక్కడెవరైనా పెళ్లి కూతుళ్ళు పెడి కొడుకుడు తారసిల్లుతారేమో అనే ఆశతోనూ పెళ్లికి వెళ్లమని పిల్లల్ని ప్రోద్బలం చేసి ఒప్పించారు ప్రక్కింటివారు రావుగారి శిష్యుడు రావుగారిని చూసుకుంటాము అన్నారు మద్రాసు నుంచి కావలి ఏమంత దూరం కాదు కారులో నాలుగు గంటల ప్రయాణం మళ్ళా ప్రక్కింటి నాయుడుగారు కారిచ్చారు పెట్రోలు పోయించి ప్రకాశం చెల్లెళ్ళు పొద్దున్నే బయలుదేరారు నెల్లూరు చేరేటప్పటికి పదకొండు గంటలయింది రంగనాథస్వామి ఆలయానికి కొంచెం దూరంలో కారు ఏదో పాడై ఆగిపోయింది మెకానిక్ షాప్కి కారును పంపి గుళ్ళేకైనా వెళదామనుకుంటుంటే అదృష్టం కొద్దీ వీళ్ల బంధువు ఇన్స్పెక్టర్ రామ్ కనబడ్డాడు తన ఇల్లు దగ్గరే అని కారు బాగుపడే వరకు వాళ్ళింట్లో విశ్రాంతి తీసుకోమని చెప్పి రెండు రిక్షాలు కుదిర్చి వాళ్ళింటికి తీసుకువెళ్లాడు రామ్ బంధు ప్రేమ కలవాడు హడావిడి మనిషి భార్యా పిల్లలు పుట్టింటికి వెళ్లారు బంట్రోతును పంపి మంచి హోటల్ నుంచి రుచైన భోజనం తెప్పించాడు చావుకరుగురు చల్లగా చెప్పినట్టు కారు బాగుపడడానికి ఇంకా రెండు గంటలు పడుతుందని మెల్లగా చెప్పాడు డ్రైవరు రామ్ మంచి మాటకారి నాకు మంచి ఐడియా వచ్చింది కాస్త నా మాట పాటిస్తారా ఈ ఊళ్ళో ధనమ్మగారని ఆవిడున్నారు విపరీతమైన ఆస్తి ఒక్కతే కూతురు ఆస్తంతా అల్లుడి పేరెవరాస్తారట అదలా ఉంచండి ప్రకాశం పెళ్లి చేసుకోకపోయినా పర్వాలేదు మీ అప్పచెల్లెళ్లని చూడాలని మనసు పడుతున్నారు సినిమా స్టార్స్లాగా కొలుస్తారు మిమ్మల్ని అడగకుండానే తీసుకొస్తున్నానని కబురంపాను నా మాట నిలబెట్టండి నా కోసం కనీసం వాళ్లు పెట్టే నెల్లూరు స్పెషల్ నేతి జిలేబీ సోం పాపిడి తినడానికైనా వెడదాం పదండి అన్నాడు నవ్వుతూ కారు బాగుపడే వరకు రెండు గంటలు ఊరికే గడపడం కష్టం ఏదైనా కాలక్షేపం కావాలి అన్నయ్య ఆ అమ్మాయి ఎవరో ఎలాగా నచ్చదు పెళ్లి మాట బాబు ఊరికే స్నేహితులింటికి విజుత్ చేస్తున్నామనుకో అంటూ నచ్చజెప్పి ప్రకాశం రానంటున్నా అతన్ని మాట సాగనీయక బలవంతాన తీసుకెళ్లారు ఇన్స్పెక్టర్ రామ్ తను పలుకుబడితో ఒక కారు తెప్పించాడు అందులో బయలుదేరారు పెన్నానది పక్కనే ఉన్న స్వామి ఆలయం దగ్గరున్న రెండంతస్తుల మేడదగ్గర దిగారు దిగగానే దిగులైన సీన్ వీధి అరుగు మీద గుమ్మం పక్కన పాత కుర్చీలో అరవై ఏళ్ల ముసలయిన తలకు వాసనకట్టుకట్టి కూర్చున్నారు అందరూ గుమ్మంలో అడుగుపెట్టగానే మీ ఖర్మం వెళ్ళండి అన్నట్టు చేతితో సజ్ఞ చేశాడు ధనమ్మగారు ఎదురుగా వస్తూ రండమ్మా ఎప్పుడో చిన్నప్పుడు చూశాను మళ్ళా మిమ్మల్ని కలవడం పడలేదు ఇన్స్పెక్టర్ ఎప్పుడు మిమ్మల్ని అందర్నీ గురించి చెప్తుంటారు మా అదృష్టం కొద్దీ మీ మీ కారు పాడవడం మీరు మా ఇంటికి రావడం తటస్థించింది అని కలిసిగొట్టు సంభాషణ గావించాక కాఫీ ఫలహారాలు తప్పు కదా తెచ్చిచ్చారు ప్రకాశం పెళ్లిచూపుల్లో ముఖ్యమైన ఘట్టం ఫలహారాలే ప్రకాశానికి స్వీట్లంటే పిచ్చి ఆ తీరుతాయని తెలుసు ఆ వ్యామోహంతోటే వచ్చాడు అసలు మోహం లేకపోయినా పెద్ద హాలులో కాశ్మీరు తివాచి మీదున్న ఖరీదైన సోఫాలు సోఫాలు కుర్చీలలో కూర్చున్నారందరూ గోడలు రవివర్మ పటాలు దేవుడు పటాలతో నిండిపోయి ఉన్నాయి హాలు మరీ పెద్దదవడం వల్ల మరోపక్క పూర్వకాలపు పందిరి పట్టుమంచం అమర్చింది ఆ కబుర్లు ఈ కబుర్లు రోకాభిరామాయణం అయ్యాక ఇంకా మరి పెళ్లి కూతుర్ని చూపించండి ఒక ఊళ్ళోనే ఉన్నా ఎప్పుడూ చూడలేదు అన్నాడు రామ్ అమ్మా ఉర్వసి ఒకసారి రామ్మా అంది ధనమ్మ పేరే ఉర్వసి మనిషి కూడా కొంపదీసి బాగుంటుందేమో అనుకున్నారు హాలులో ఓ మూల మంచం మీద ముసుగుదన్ని పడుకున్న వ్యక్తి ముసుగులో నుంచే నేను రానుపో అని గట్టిగా అలిచింది అందరూ నిశ్చెస్టులయ్యారు అక్కడ అమ్మాయి పడుకున్నట్టు ఎక్కడా ఎవరూ గమనించలేదు ఎందుకలాగా పడుకుంది పాపం ఒంట్లో బాలేదేమో అనుకున్నారు నిద్రలో ఉన్నట్టుంది వస్తుందిలేండి ఒక్కసారి రావే తల్లి మళ్ళా వెళ్ళి పడుకుందూగాన్లే అంది ధనమ్మ దుప్పటి ఒత్తిగించి ముఖాన్ని దర్శనమిచ్చి అందర్నీ ఒకసారి చూసి నేను రానంటే రాను అని మళ్ళా ముసుగుతన్నింది ఊర్వశి నామాన్ని నామరూపాలు లేకుండా నాశనం చేసిన పేరడి ఊర్వశి కొంతసేపటి వరకు ఎవరి నోటమ్మటా మాట పెగల్లేదు తల్లి ధనమ్మ లేని నవ్వు తెచ్చుకుని అమ్మా శుభా ఇది అమాయకురాలు కాని అందరూ అనుకున్నట్టు పిచ్చిది కాదు పెళ్లి చేస్తే నయం అవుతుందని డాక్టర్లు చెప్పారు బాగానే మాట్లాడుతుంది శుభ్రంగా అలంకరించుకుంటుంది కాస్తో కూస్తో వంటకూడా చేస్తుంది ఇవాళేదో అయ్యింది పాడు నిద్ర అందుకే తలకూడా దువ్వుకోలేదు అంది దెర్ ఈజ్ మెధడ్ ఇన్హర్ మ్యాడ్నెస్ అనుకున్నారు శుభవాళ్లు ఆస్తి ఇల్లు పొలాలు మాకెందుకు మా ఆయనేవి పట్టించుకోరు అదుగో అలా వీధిలో కూర్చుంటారు మాటామంతి లేకుండా మాకున్నది ఒక్క పిల్లే దాని సుఖమే మా సుఖం ఈ దాని పేరా కాబోయే అల్లుడి పేరా వ్రాస్తాం ఏదో మీ అన్నయ్యతో పాటే ఈ అమాయకురాల్ని కూడా కాస్త చూసుకోండి కాస్త సర్దుకుపోవాలి మరి అంది ధనమ్మ ఏదో తప్పనిసరి ఏమంత కర్మ వచ్చింది పిచ్చి పిల్లను చేసుకోవడానికి ఇన్స్పెక్టర్ రామ్ పరిస్థితి గ్రహించాడు నేనున్నానుగా మధ్యవర్తిని నేనన్నీ మాట్లాడతానులేండి పెళ్లి కూతుర్ని చూసాం సరే మరి పెళ్ళికూడుకు అభిప్రాయం కూడా తెలుసుకోవాలి కదా వివరాలన్నీ తెలుసుకున్నాక సావకాశంగా మళ్ళీ కనబడతాను అసలే పెళ్లిళ్ల పేరయ్యని వా అంటే వచ్చే వర్లు వందలున్నారు వచ్చే వరం వస్తాలండి అని ప్రకాశనే కాపాడాడు బస్సుకు వెళ్ళాక పడిపడి కడుపుబ్బెలాగా నవ్వుకున్నారు ప్రకాశం కుటుంబం వీడి పెళ్లి బంగారం గాను పిల్లలు ఎలాగున్నా పలహారాలు మాత్రం బ్రహ్మాండంగా ఉన్నాయి అనుకున్నారు అందరు అదేమిటో చిత్రం ప్రకాశానికి వచ్చిన పెళ్లి వింతైన వాళ్ళే ప్రకాశం కూడా తెలివి తక్కువ వాడు అనుకున్నారో అసమర్థం చెయ్యో కాలో లేనివాడు అనుకున్నారో పిచ్చివాడు అనుకున్నారో సంపాదించలేనివాడు అనుకున్నారు కట్నంతో కొందామనుకున్నారు ఇంటల్లుడుగా ఉంటాడనుకున్నారు డబ్బు ముట్ట చెప్పి ఎటువంటి పిల్లనైనా అంటగట్టవచ్చు అనుకున్నారు ఒక్క కుంభకోణం అమ్మాయి తప్ప మిగిలిన వాళ్లంతా చిత్ర విచిత్రమైన వాళ్లే దాపురించారు అందుకే భయపడి ప్రకాశం పెళ్లి మానేస్తాడేమో తెనాలి రామలింగడి పిల్లిలాగా మరెప్పుడు పెళ్లి మాట ఎత్తలేదు అంతే అప్పట్నుంచి ఇప్పటి వరకు ప్రకాశం పెళ్లాడలేదు కళ్యాణాన్ని కక్కుని ఎవరూ ఆపలేరు ఈ ప్రకాశం ముఖాన పెళ్లి వ్రాసలేదన్నారు కొందరు ఏదో ప్రతీ ముఖం మీద నీకు పెళ్ళవుతుంది నీకవదు అని వ్రాసినట్టు కొందరికి కొన్ని పదార్థాలు వస్తువులు వాతావరణం పడినట్టు ప్రకాశానికి పెళ్లి పడలేదు ఏమో ఏదైతేనే ఇంకా బ్రహ్మచారిగానే ఉండిపోయాడు పాపం ప్రకాశం